అన్నగన్నగన్నగా ఒక ఊళ్ళో ఒక అబ్బాయి అన్నట్ట ఆ అబ్బాయికి ఫైవ్ మంది సన్స్ ఉన్నారట మేముంటాం కదా తాతలంతా ఫైవ్ మంది లేరు అలాగే వాళ్ళు కూడా ఫైవ్ మంది ఉన్నారట వాళ్ళు అంతా బాగానే ఉంటారట కానీ అప్పుడప్పుడు నువ్వు అంటూ ఉంటావే క్రీష్ అని అలా అనుకుంటూ ఉండేవాళ్ళ అప్పుడప్పుడు నీతో మాట్లాడను అలా చిన్న చిన్న ఫైటికులు కదా అందరికి అలాగే అవుతుండేవిట ఈ ఫాదర్కి మాత్రం ఎందుకు వీళ్ళ ఫైట్ చేసుకుంటారు చక్కగా నవ్వుతూ కలిసి ఉండొచ్చు కదా అనుకుని బాధపడుతూ ఉండేవాట ఒకసారి అనిపించిందిట కాదు వీళ్ళకి మంచి లెసన్ చెప్పాలి లెసన్ చెప్పి ఎప్పుడు అందరూ కలిసి మనం చెప్పాలి అని ఓ రోజు అనిపించి ఆయన వాళ్ళందరినీ ఒత్తిడి చేయటం బరే సరే అండి రా వాళ్ళు బుద్ధిమంతులే అందుకోసం ఆయన ప్రయోగాన్ని వచ్చేస్తాం వచ్చి అన్నగారు ఏంటి పిలిచారు ఎందుకు పిలిచారు పని ఏమన్నా ఉందా అన్న అవును పని ఉంది ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఆ మూల ఒక కట్ట కట్ట ఉంది ఇలా పట్టం డ్రా అక్కడ ఏమిటి కట్ట కర్రలు ఉంటాయి కదా అలాంటి కర్రలన్నీ కట్టకట్టి స్టిక్స్ కొంచెం లావుగా ఉండేవి ఆ స్టిక్స్ అన్నీ కట్టకట్టి అక్కడ పెట్టింది దాని బట్టం రా అని అడుగుదైనా సరే ఒకడు వెళ్ళి కొంచెం బరువుగా ఉన్నా పర్వాలేదులేని పట్టుకొచ్చి అక్కడ పెట్టాట నేను డైరీ చెప్పాడు కదా డైరీ చెప్పాక పని కదా నేను చెయ్యను నాకు రాదు అనుకోవడంతో ట్రై చేయాలి వస్తే తీయాలి రాకపోతే నిజంగా రాకపోతే డైరీగా చూసుకుంటాడు అలా తీసుకొచ్చి పెట్టాట అప్పుడు ఆయన రే ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఆ కర్రలు విరవండి రావన్నట్టు మొదట కూడా వచ్చేట కర్ర విరవాలంటే ఈజీ ఏమిటంటే దాని మీద గట్టిగా ఫోర్స్తో కాలు పెట్టి ఇంకొక ఎండు నుంచి లా లాకితే బెండ్ అయితే కొంత కాలు పెట్టిన చోట నేల మీదే ఉంటుంది మిగతా చోట మధ్యలో రిఫర్ మునుగుతుంది అట్లా ట్రై చేసేట బాగాలేదట ఎన్నిసార్లు ట్రై చేస్తున్నారు రాలేదు రోడ్డికి చేత కావట్లేదావా అన్నట్టు అవును నాన్నగారు ఎందుకు రావటం లేదు నా ఎనర్జీ సరిపోవటం లేదు అన్నట్టహో అయితే మిగతా మిగిలిన ట్రై చేయండి రా అన్నట్టొక్కడిలో వెళ్ళడం ట్రై చేసేట మిగతా నలుగురు అంటే మొత్తం ఐదుగురు ట్రై చేశారట ట్రై చేసిన వాళ్ళకి విరగలేదుట అప్పుడు వాడు అన్నట్ట ఎందుకు మాకింత కష్టమైన పని చెప్తున్నారు మీరు కష్టమైన పని కాదురా మీరు బుర్ర తక్కువే చేయలేదు సరిగాను అలా కాదు వినవడం నేను నేర్పిస్తాను ఆగండి అని చెప్పి ఆ తాడు కట్టాం కదా కట్టకి అది తీసేయండిరా అన్నట్టు తీసేసారట అప్పుడు కర్రలన్నీ విడివిడిగా అయిపోయాయిట అప్పుడు అన్నట్టయినా కర్రలన్నీ ఇప్పుడు విడిగా ఉన్నాయి కదా ఒక్కొక్కడు ఒక కర్ర పుట్టుకుని ట్రై చేయండి విరుగుతుందో లేదోనో అంట వాళ్ళు చూద్దాం నాన్న చెప్పాడు కదా అని చెప్పి కాలుతో ఫటక్ విడిగిపోయింది ఫటక్ విరిగిపోయింది కానీ మొత్తం ఐదుగురు తదో కర్ర ఏంట్రా విరుగుతున్నాయి ఆ కర్రలో విరుగుతున్నాయి నాన్న గారు మీకు ఎనర్జీ సరిపోయిందా సరిపోలేదా ఇప్పుడు సరిపోయింది ఇప్పుడు సరిపోయింది కాదు పిచ్చి వాళ్ళ టెక్నిక్ తెలుసుకోలేదు మీరు ఎప్పుడూ అవన్నీ కలిసి ఉంటే అవి స్ట్రాంగ్గా ఉంటాయి దాన్ని డివైడ్ చేయడం కష్టం అదే మనం కనుక తాడు ఇప్పేసాం కదా అప్పుడు అవి వీక్ అయిపోయి అన్నీ పట్టుక పట్టుకున్నాయి కనుక ఇప్పుడు మనం కూడా మీరందరు కదా ఐదుగురు ఐదుగురు కలిసి ఉంటే స్ట్రాంగ్గా ఉంటారు మేము ఎవరు ఏమీ చేయలేరు అది వీక్గా అయిపోతారు లేక ఏమైతే ఒకళ్ళు విడిపోతాను కనుక ఎప్పుడూ కూడా మీరు ఐదుగురు కలిసి ఉంటే మీకు చాలా బాగుంటుంది అని వాళ్ళకి కూడా అనిపించటం మనం ఐదుగురం ఉన్నామంటే అందరం తలో చేసుకోవచ్చు లేకపోతే అన్ని పనులు ఐదుగురు విడివిడిగా చేసుకోవాలి ఒక షాప్కి వెళ్ళి కూరలు తేవచ్చు ఇంకోటి షాప్కి వెళ్ళి బియ్యం తేవచ్చు ఇంకోటి చేయవచ్చు ఒక్కొక్కళ్ళు ఒక పని మీద వెళ్ళచ్చు ఐదుగురు విడిగా ఉందనుకో అన్నీ వాడే వెళ్ళడం వాడే తెచ్చుకోవడం టైం అంతా అనవసరంగా స్పెండ్ అయిపోతుంది అందరికీనా కదా అలాగే స్ట్రెంగ్త్ కూడా ఐదు దిగులు ఉంటే ఎవరు రాని మీదకి ఒక మా ఫైటింగ్కి రారు ఒక్కడు ఉంటే ఏమో వీళ్ళకన్నా స్ట్రాంగ్గా ఉండేవాడు రావచ్చు దాన్ని ఏమంటారంటే యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అంటారు యూనిటీ అంటే కలిసి ఉండవు అంత కలిసి ఉన్నప్పుడే ఇంకా ఎక్కువ బలం ఒక బలం కాదు కదా ఫైవ్ మంది బలం వస్తుంది కదా కలిసి ఉంటే వాళ్ళకి అది సంగతి ఓకే అర్థమైందా